ఇప్పుడు అదే సన్యాసము కష్టం కాదు పారమార్థిక సన్యాసం కష్టం సన్యాసం కష్టమేముందండి సన్యాస అంటే ఇక్కడ అర్థం పారమార్థిక సన్యాసం అంటే యథార్థమైన సన్యాసం కర్తృత్వ భోక్తృత్వ త్యాగం సంసారమున నుండే సకలములైన ఆకాంక్షను త్యాగం చేయటం ఆ సన్యాసం కష్టం అంతేగాని వైధికమైన సన్యాసం అంటే విధిపూర్వకమైన సన్యాసం అది ఎంతో కష్టమే ఉంది విధిపూర్వకమైన సన్యాసం అంత కష్టం కాదు అంటే ఓ రకంగా కష్టమే కానీ ఈ గివెన్ కాంటెక్స్ట్ కష్టం కాదు మీరు చెప్పండి సన్యాసం గుర్తుకుని హృషికేశ్వరి సన్యాసం గుర్చేసుకుని శివరాత్రి ఉన్నాడు కాషాయం కట్టుకోవడం లేకపోతే కషాయం కట్టుకున్న దానికి తగ్గట్టుగా త్యాగభావంతో నిరంతరంగా జీవించడం తేలిక ఏది తేలిక కాషాయం కట్టుకోవడమే తేలిక కాషాయం దేనికి చిహ్నము అది దేనికి చిహ్నము కాషాయము త్యాగానికి చిహ్నం ఆ త్యాగముతోటి జీవించటం అంత కఠినమైన వివేకాన్ని మొరపట్టలేదు కాబట్టి సన్యాస అంటే త్యాగ పారమార్థిక యథార్థమైన త్యాగం సూపర్ఫిషియల్ త్యాగం కాదు పైపై త్యాగం కాదు పైపై త్యాగం పెద్ద కష్టమే ఉంది తెల్లబట్లు కట్టుకోవడం మానేసలు అంగుబట్లు కట్టుకోవడము కష్టమే ఉంది కష్టమేం లేదు అదంతా చేస్తూనే ఉంటారు చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు సపోజ్ రిటైర్ అయ్యేదాకా ఉద్యోగుల్లో ఉన్నంతకాలం హైదరాబాద్లో ఉండి ఉద్యోగం అయిన వెంటనే రిసికేషన్లో మకాలు జీవితం ఉన్నది అదేం కష్టం కొంత ఎకనామిక్స్ నీటివల్ల రీఆర్గనైజ్ చేయడంలో ఉంటుంది అందులో ఈ మధ్యకాలంలో బిల్డర్స్ వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పెద్ద పెద్ద కార్పొరేట్స్లు బిల్డింగ్లు కడుతున్నారు మీరు చెక్కులు ఇష్టం ఉండడవే మీరు కొంత మనీ పోగేసి దాన్ని కొంత మనీ అక్కడ దానికి అలాట్ చేసి ఆ చెక్కులు వాళ్ళకి ఇచ్చేస్తే సంవత్సరం అయ్యేప్పటికీ మీకు ఒక ఫ్లాట్ అక్కడ ఫ్లాట్ మీరు రెడీ చేసి పెడతా ఎక్కడ ఋషికేశ్లో ఋషికేష్ అక్కడ ఉత్తర కాశీలో కూడా ఉన్నాయి రెడీ నిజంగా ఉత్తర కాశీలో కావాలంటే మీరు ఫ్లాట్ కొనుక్కోవచ్చు కనుక్కున్నవి ఉంటాయి పాతవి ఉంటాయి కొనుక్కుని అక్కడ మకానికి చేయచ్చు దాంతో కూడా కష్టం లేదు కాబట్టి ఇటువంటి సూపర్ఫిషియల్గా ఫిజికల్గా సన్యాసం తీసుకోవటంలో ఏమీ కష్టం లేదు అది కష్టం అని చెప్పట్లేదు అక్కడ సన్యాస దుఃఖమాప్తుందని చెప్పట్లేదు అలాంటి సన్యాసాశ్రమం దుఃఖమే ఉంది మీరు శివరాత్రి నాడు వెళ్ళి అక్కడ హృషికేశ్ రోడ్డు మీద నిలబడితే దీనికి సన్యాసం ఇస్తండీ సన్యాసం ఇస్తానండి అని చెప్పి వాళ్ళు కూడా ఉన్నారు పోస్టులో సన్యాసం ఇచ్చే సందర్భం కూడా ఉండాలి ఆన్లైన్ కూడా ఉండే ఉంటుంది ఏదో మెథడ్ కాబట్టి సన్యాసం పుచ్చుకోవడం కష్టం కాదు పారమార్థిక సన్యాసం అంటే దేహాభిమానాన్ని పూర్తిగా వదిలిపెట్టి మానసికమైన ఆకాంక్షలని ఆశలని పూర్తిగా వదిలిపెట్టి కేవలం ఆత్మజ్ఞాననిష్టగా ఉండడం అన్నది చాలా కష్టం ఎప్పుడు కష్టం నిజానికి అది కష్టం కాదు కానీ కష్టం ఎప్పుడు అయోగత యోగేన వినా ఆ త్యాగము యొక్క అభ్యాసము లేకుండా పరమాత్మికమైన సన్యాసాన్ని నిలబెట్టడం చాలా చాలా కష్టము అది కష్టం ఒక ఆయన సన్యాసం తీసుకుని నాతో అంటాడు అంటారాయణ నేను ఒక్క ఇరవై సంవత్సరాలు కర్మకాండలో ఉండి ఆ తర్వాత కర్మకాండ విడిచిపెట్టేస్తానంటారు ఈ మాట ఎప్పుడు అంటారు సన్యాసం తీసుకున్న తర్వాత అంటే ఇప్పుడు సన్యాసం తీసుకుని పెద్ద అశ్నిమోహట పెట్టేసి జనాల్ని పోగేసి వాళ్ళ చేత కర్మలు చేయిస్తూ ఉండడం తన అధ్యక్షుడిగా ఉండి కర్మలు చేస్తూ ఉండడం కర్మలు చేయించి దానికి సన్యాసం ఎందుకండి పురోహితుడు సరిపడ్డవు పురోహితుడి నిజానికి పురోహితుడిగా అడ్డు వీడు రోహితులు గృహస్థులు చేసుకోవాలి కర్మలు ఈ ఆధునిక కాలంలో వచ్చిన పెద్ద దురదృష్ట కాంట్రడిక్షన్ ఏంటంటే గృహస్థులు భోగపరాయణులై కర్మలను దిగిపెట్టేస్తారు వాళ్ళు కర్మలు చేయరు సన్యాసులు కర్మలను చేస్తూ ఉంటారు సన్యాసులు కర్మలను చేయడం ఏంటండి సన్యాసులు కర్మల్ని వాడే చేయాలి గృహస్థులు కర్మల్ని చేయాలి గృహ సన్యాసులు ఏంటి నక్షత్రయాగం సన్యాసి నక్షత్రయాగం ఏంటండి ఎవరు చెప్పాడండి సన్యాసి నక్షత్రయాగం ఏంటి గృహస్థి చేయాలి నక్షత్రయాగం కాదు గృహస్థుని గుర్తుపెడతారు అక్కడ గృహస్థుని గుర్తుపెట్టి అధ్యక్షుడిగా సన్యాసి ఉంటాడు అది ఎలా దొరుకుతుంది కూడా తప్పే నక్షత్రయాగం చేసుకుంటే గృహస్థులు శ్రద్ధ ఉంటే గృహస్థులు చేసుకోవాలి కృప వెంకటకృష్ణ కృపవధాని గారు చేశారు నేను కూడా అటెండ్ రెండు రోజులు నక్షత్రయాగం చేశాను ఆయన గృహస్థిగా ఉన్నప్పుడు చేశారు సన్యాసి నక్షత్రయాగం సన్యాస నక్షత్ర యాగంలో మొదలెట్టడం పెద్ద అడ్వర్టైజ్మెంటు డేట్ అడ్వర్టైజ్మెంటు ఈరోజు అనురాధ నక్షత్రానికి మేమేమో పూజ చేస్తున్నాము అనురాధ నక్షత్రం వాళ్ళందరూ చేయవలసింది ఐదు రూపాయలు పెర్ హెడ్ కాబట్టి మీకు జిల్లాలో జిల్లాలో లేకపోతే ఆ తెలంగాణలో పెట్టారనుకోండి తెలంగాణ ప్రాంతం అంతా అడ్వర్టైజ్ చేశారనుకోండి అనురాధ నక్షత్రం ఉన్న వాళ్ళందరూ బస్సులు ఎక్కి వచ్చేస్తారు సికింద్రాబాద్ తెల్లగక్కడికి వచ్చేస్తారు ఎక్కడో స్నానం చేసి వచ్చి కూర్చుంటారు గోత్రనామారెడ్డి ప్లేస్ పెళ్లి కూడా రిసీట్ రాసేసి కోసేసి ఆ కోస్టల్లో ఓ పెద్ద పండలు వేసేయటం ఓ హోమగుండం పెట్టి అనురాధ అను హిషా ఉద్దయం ప్రస్వాహ అనురాధ్యైదన్నమా అని ఓ హోమాలు నడిపిస్తున్నాం అందరి దగ్గర ఐదు వాళ్ళు గొప్పనేదో సంసారాలు ఏవో ఉంటాయి ఇటీ బాధలు ఉంటాయి ఈ అనురాధ నక్షత్రంలో పుట్టారు కదా నక్షత్రానికి ఏదైనా మనం చేసినట్లయితే మనకి కొంత బాధలు తప్పితే కరెక్ట్ కూడా అలాగంటే ఫలం కూడా లభిస్తుంది ఏదో ఇటీ బాధలో ఉన్నవాడు ఈశ్వరుని ప్రార్థిస్తే ఎక్కించే ఫలం లభిస్తుంది వీడి కొదీని కూడా ఎత్తించితే కదా ఏదో ఆ ఇబ్బంది బయటపడాలే కదా వీడి కొదీ ఏదో విసారా ఏం ఫలం అలా ఏదో ప్రసారంత కోరతాడు అది దొరుకుతుంది కూడా ఏమి సమస్య కాదు కానీ ఈ వ్యవస్థంతా పురోహితులు గృహస్థులు చూసుకోవాలి సన్యాసిని పెట్టుకోకూడదు అట్లాంటి కాబట్టి ఏదో సన్యాసికి కరణ ఎంతవరకు అంటే దేవాలయ ప్రతిష్ట చేసినప్పుడు ఆ చక్షురోపనయనముని ఆ దేవుడి కళ్ళ దగ్గర ఆ విగ్రహానికి కళ్ళకి మూసేసి పెడతా గంధంతో దేవుడుతో క్లోజ్ చేసి ఆ కళ్ళని తెరుస్తా కళ్ళని తెరిచినప్పుడు ఆ చూపు సన్యాసి మీద పడితే మంచిది మొట్టమొదటి దాంట్లో ఏదైనా ఈ ప్రతిష్టలో దోషాలు ఇవన్నీ ఉంటే ఆ చూపులో ఏదైనా ఉంటే పోతే సన్యాసి పోతాడు అంటే వాడికి పోయేది ఏం లేదు ఏముంది పోయేది ఏముంది సన్యాసికి ఏం పోతుంది పోయేది లేదు ఏముంది పోవడానికి పోయిదేమీ వాడినే సన్యాసి అంటారు పోయేదేమీ లేని వాడినే సన్యాసి ఉంటాను అని సన్యాసి వెళ్ళి నిలబడతాడు పోయేదేమీ లేని వాడు నిలబడతాడు వెళ్ళి ఆ చూపులో పోయిదేమైనా ఉంటే వీడిది పోతుంది అంటే ఏది పోయేది లేదు అని అర్థం అక్కడికి చూపు స్వచ్ఛం అయిపోతుంది శుభమైపోతుంది ఆ తర్వాత గృహస్థుని దర్శనం చేసుకుంటారు ఇందుకోసం పెట్టారు సన్యాసికి ప్రతిష్టమే అదొక్కటి మినహాయిస్తే ఎందుకంటే గృహస్థులు క్షేమంగా ఉండాలి కనుక సన్యాసికి పోయేదేమీ లేనివాడు కాబట్టి వీడు ప్రథమ దర్శనం వీరు చేసేసి వస్తే ఇంకా తర్వాత గృహస్థులు దర్శనాలు చేసుకోవచ్చారు అదొక్కటి సన్యాసికి కర్మకాండ సంబంధం అది మినహాయిస్తే ఇంకా కర్మకాంతం సంబంధం లేదు వీడి యోగానుష్ఠానం కర్మయోగానుష్ఠానం చేసిన వాడికి సన్యాసం తీసుకుంటే ఆ కర్మ మీద విరక్తి వాడికి ఆటోమేటిక్గా వచ్చేస్తుంది యోగయుక్తో ముని పూర్వం యోగయుక్త పశ్చాత్ మునిహి అయిపోతాడు ఆ వైరాగ్యం వాడికి యథార్థంగా ఉంటుంది వీడింకా కర్మవాసనలు అలాగా బలంగా తిట్టుకుని వాటిని పరిపూర్తి చేసుకోకుండా కంగారు కంగారుగా వచ్చి సన్యాసం పుచ్చుకుంటారు కాంపిటేషను నా కొలి పుచ్చేసుకున్నా నేను ఇంకా పుచ్చుకోలేకపోయాను అని వీడియో సన్యాసంలో కూడా కాంపిటేషను మేమందరం కలిసి ఎంఎస్సీ చేసాము వాళ్ళందరికీ వెళ్ళి అయిపోయి నేను ఇంకా బ్రహ్మచర్యుల ఉండిపోయానంటే వీ కెన్ అండర్స్టాండ్ దాంట్లో కాంపిటీషన్ ఉండదు కానీ సన్యాసంలో కాంపిటీషన్ ఏమిటి సో కాబట్టి అలాగే సన్యాసం అనవసరం పారమార్థికమైన సన్యాసమే సన్యాసం అది కష్టం యోగం లేకుండా కష్టం యోగం ఉంటే ఈజీ నాతో ప్రాబ్లం యోగయుక్త వైదికేన కర్మయోగేనా ఈశ్వర సమర్పిత రూపేణ ఫల నిరపేక్షేణ యుక్త అని యోగం అన్నప్పుడు అల్లా చెప్తూ ఉంటారు మీరు తప్పించుకోలేరు ఎలా తప్పించుకుంటారు ఆయన ఫలం వద్దని ప్రతి చూడట చెప్తూనే ఉంటారు యోగయుక్త తృతీయతత్పురుష సమాసం యోగేన యుక్త యోగముతో కూడినవాడు ఏమిటండి యోగము అంటే కర్మయోగమే ఈ కర్మయోగం ఎక్కడ చెప్పారు వైదికేన కర్మయోగేన వేదాల్లో చెప్పిందదే వైదికేన కర్మయోగేన వైదికైన కర్మయోగేనా అంటే ఏమిటి బెల్లం కొన్నవారు ఏమన్నారా అని నేను చూస్తున్నాను అన్నమాట అందుకని అంటే అంతే విషయం ఒకగా ఏం లేదు కాబట్టి వేదోక్తమైనటువంటి కర్మయోగము వేదము చెప్పిన కర్మయోగం అంటే నీ బృహదా యొక్క శృతి అవన్నీ కూడా స్పష్టంగా కర్మను నిష్కామ కర్మ కామ్యకర్మలను త్యాగం చేసి నిష్కామ కర్మయోగానుష్ఠానం చేయమని చెప్పేసి చెప్పేయి ఆ వైదికమైనటువంటి కర్మయోగాన్ని అంటే మరి ఫలనిరపేక్షేణ ఫలాన్ని అపేక్షించకుండా కర్మయోగాన్ని వైదిక కర్మలను చేసుకోవాలి మరి ఫలాన్ని అపేక్షించకపోతే మరి ఏం చేయాలి ఈశ్వర ఎందుకు చేయాలి ఫలం కోసం చేసేది కదా ఎవడైనా ఫలం కోసమే చేసేది కదా కాదు ఫలం కోసం చేసే దాంట్లో ఆ ఫల ఆకాంక్షని త్యాగం చేసేయండి త్యాగం ఉండాలి కదా అది త్యాగం కర్మని త్యాగం దానం చేయడం మానేయకూడదు దానం వల్ల అహంకారానికి ఈగోకి లభించే ఫలాన్ని త్యాగం చేసేయాలి ఫలనిరపేక్షంగా చేసుకోవాలి మరి ఫలాన్ని త్యాగం చేస్తే ఈ కర్మని ఎందుకు చేయాలంటే ఈశ్వర సమర్పిత రూపేణ ఎత్ కరోషి యశ్నాసి యద్ఘోషి దాసి ఎత్తు ఎత్ తపస్యసి కంటే తత్ కురు అదర్పణం ఏదైనా తపస్సు చేస్తే ధ్యానం చేశారనుకోండి శ్రీకృష్ణార్పణ ఈ శ్లోకం నుంచి వచ్చింది శ్రీకృష్ణార్పణం వస్తువు హోమం చేశారనుకోండి హోమం జీవితాన్ని ఏమంటారు శ్రీకృష్ణార్పణం వస్తువు ఈరోజు గాయత్రి జపం చేసి వాళ్ళు జపం అయిపోయినట్టున్నా ఏం చేస్తారు శ్రీకృష్ణార్పణం వస్తూ నీళ్ళు వెళ్తారు దీని నుంచి వచ్చి ఎద్జుహోషి ఏ హోమం చేసినా ఎద్దాసి ఏ దానం చేసినా ఎత్ పరోషి ఏ లౌకికాది కర్మలను చేసినా ఎత్ తపస్యసి ఏ తపస్సు చేసినా తత్పురుషులో మదర్పణం అని ఈశ్వరుణ్ణి సమర్పించేయాలి నాకు మరి నా మాట ఏమిటి చూడు నా మాట ఏమిటి అంటే నీకు వస్తుంది నేను పరిచ్ఛిన్నంగా బంధంగానే మిగిలిపోతుంది నేనే లేకుండా పోవాలి అది నేనే లేకుండా పోతే మరి ఇదంతా ఎందుకు ఇదంతా నేను బ్రహ్మలో విలీనం అయిపోవడం నేను నేనుగా నిలబెట్టుకోవడం కోసం కాదు ఈ శాస్త్రం లక్షణం అది కర్మకాండలు ఉపాసనలు నేను నేనుగా నిలబెడుతో ఆ నేనుకి శోభని కొత్త కొత్త శోభలని కట్టి కోసం ఉద్దేశ్యంపబడ్డాయి నేననేదే లేకుండగా సమష్టిలో సర్వంలో కలిపేయటం కోసం ఈ శాస్త్రం వచ్చింది ఈ శాస్త్రం యొక్క లక్షణం అది నిద్రపోవడం లాంటిది నిద్రపోయేది ఎవరు నిద్రపోయడానికి ప్రయత్నించేది ఎవరు నేను నిద్రపోవడానికి కావలసిన వ్యవస్థంతా చేసుకునేది ఎవరు నేను తీరా నిద్రపోయిన తర్వాత నేను ఎలా ఉంటుంది అసలే ఉండదు అది అంటే ఏమిటనమాట నిద్రపోవడానికి వీడు ఆదు పడతాడు ఆకరపడతాడు నిద్రపోవడానికి కంగారు పడుతున్నాడు నిద్రపడితే బాగుండాలి ఇబ్బంది పడుతున్నాడు అంటే అంటే అర్థం ఏమిటి ఈ నేనే బరువు అనే కదా అర్థం ఎందుక నిద్ర నీకు నేనుగా నేనుగా ఉండు ఆ నేనుని ఇంకా బలం చేసుకుంటూ ఇంకా వాళ్ళంత డబ్బు సంపాదించుకుంటూ ఇంకా ఎక్కువ భోగాలు అనుభవిస్తూ నేను నేనుగా ఉండు అని మీరు ఎవరికైనా సలహా ఇవ్వండి వాడు నిద్రపోవాలి నిద్రపోవడం అంటే ఏమిటి నేను లేకుండా అయిపోవాలి అంటే నేను నేనంటే అహంకారం ఆ పరిచ్ఛిన్నమైన అహంకారము అంత బరువు అది అంత టెన్షన్ క్రియేట్ చేసుకుంది అది లేకుండా అయిపోవాలి నిద్ర అలాగంటిదే ఆత్మజ్ఞానం కూడా ఇది నేను పరిచ్ఛిన్నమైన అహంకారము మిథ్య అది తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం అది తెలుసుకోవాలంటే అది దాన్ని బలోపేతం చేసి పనిచేయకూడదు మీరు ఫలాపేక్షతో కర్మలను చేస్తే అది బలోపేతం అయిపోతూ దాన్ని మీరు వీకెండ్ చేసుకుంటూ పోతే అది విలీనం అయిపోతుంది మునిహి మననాత్ ఈశ్వరస్వరూపస్య ముని అంటే ముని మీరు ముని అవ్వాలి అంటే ముని ముని శబ్దం ఎలా వచ్చింది మననాన్ మునిహి మననం చేయటం వల్ల వచ్చింది ఏమిటి మననం చేయాలి సంసారాన్ని మననం చేయడం మానేసి ఈశ్వరుణ్ణి మననం చేస్తూ ఉండాలి మనం సంసారాన్ని మననం చేస్తూ ఉంటాం ఎదురు నిద్రలు వేసామనుకోండి నిద్రలు వేసుకోనే మననం ఆరంభం అవుతుంది దేని యొక్క మననము సంసారం యొక్క మననము టెలిఫోన్ చేశారంటే అర్థం ఏంటి టెలిఫోన్ అంటే దేనికి చేస్తారు సంసారం కోసమే చేస్తారు కదా సంసారం మననం చేసినట్టు మామూలుగా మనుషులతో మాట్లాడుతున్నప్పుడు సంసారం మననం చేసినట్టు న్యూస్ పేపర్ దొరికితే సంసారం యొక్క మననము ఇంట్లో ఏ పని చేసినా సంసారం యొక్క మననము ధనము సర్వము బంధువులు పార్టీలు ఇది అది అంతా సంసారం యొక్క మననమే దేవాలయానికి వెళ్ళి పూజ చేసేసి పుణ్యం సంపాదించేసి స్వర్గానికి వెళ్ళిపోతారంటే అది సంసారం యొక్క మననమే అంతా సంసార మననమే ఈ సంసార మననాన్ని అంటే డెల్లింగ్ అప్ ఆన్ ది థింగ్స్ ఆఫ్ ది వరల్డ్ తూమచ్చి దేని మీద మీరు మననం చేస్తారో దాంట్లో ఇరుక్కుపోతారు తుమచ్చిగా మననం చేయకూడదు పూమచ్చిగా మననం చేశారనుకోండి దాంట్లో ఇరుక్కుపోతారు అది పూమచ్చిగా చేయకూడదు ఇది కూడా ఏదో అవసరమైనంత వరకు అంటి ముట్టనట్టుగా అలా తామరాజు మీద నీటి ముట్టలాగా చేసేసి దాన్ని నింది పెట్టేసేయాలి అప్పుడు ఈ మనస్సుకి ఈ ప్రవాహం సంసారం వైపు మానడం వెళ్ళడం మానేసి ఈశ్వరుని వైపు వెళ్తాం ఈశ్వరుని వైపు ఈశ్వరుణ్ణి మననం చేయాలి భాగవతంలో వర్ణిస్తారు ఈ ఉద్ధవుడు అక్రూరుడు మొదలైన మహాభక్తులు ఉన్నారే వీళ్ళు ద్వారక ద్వారక కో లేకపోతే అనుకో వెళ్తూ ఆ చెట్లు నిలబడి ఉంటాయి ఆ చెట్లను చూసి వాళ్ళు ఏమంటారంటే ఈ చెట్లు ఋషులే అయ్యి ఎందుకంటే అలాగ ఋషులు ఆ కథలకు లేకుండా ధ్యానం చేస్తూ ఉంటారో ఆ ప్రమే పరమాత్మని ఆ శ్రీకృష్ణ భగవాను ధ్యానం చేశారని కథల్లో విన్నాం అలాగే శ్రీకృష్ణుని నిరంతరంగా ధ్యానం చేసిన మనుషులే మళ్ళీ చెట్లుగా పుట్టి ఇక్కడ ఈ నందగోకులంలో లేకపోతే యమునాథీ అని యొక్క స్పర్శని పొంది శ్రీకృష్ణుని యొక్క సన్నిధిని పొంది ఆ శ్రీకృష్ణునే ఈ ధ్యానం చేస్తున్నాయి అని వర్ణిస్తారు అని అనుకుంటారు చూసింది చెట్లు మననం చేసింది ఇదేమి శ్రీకృష్ణుని మననం చేసింది సంసారం మనమే చేసి ఇవడెలా ఉంటాడు చెట్లను చూసి ఏదో ఇంకోటి ఏదో ఈ చెట్టు ఈ చెట్టు ఆ చెట్లకి పేర్లు ఏవో గుర్తు చేసుకుంటాడు అయితే ఈ కలప మంచిది ఈ ఈ చెట్లన్నీ నరిగేసి ఇక్కడ ఒక ఫ్లాట్ కట్టచ్చు ఏదో ఇలాంటి సంసారం విషయం లేదు ఇస్తాయి చెట్లు శ్రీకృష్ణ భగవాను ధ్యానం చేస్తున్నారు రుసులేనయ్యా అని అంత ఆలోచనకి వెళ్ళేటంటే అది తర్వాత గడ్డి వర్షం కురిస్తుంది వర్షం కురిస్తే గడ్డి ఇలా మొలకలు ఎత్తేస్తుంది కదా ఆ గడ్డి మొలకలను చూసి ఏమనుకున్నారంటే ఆ కురుగా ఎవరో ఉద్యోగం కానీ ఏమనుకున్నారంటే ఈ భూమి శ్రీకృష్ణుని యొక్క పాదస్పర్శకి పులకరించేస్తుంది అని అంటారు పులకరించడం పులకరించడం అంటే హెయిర్ స్టాండింగ్ అని స్టాండర్ భూదేవి పులకరించింది గడ్డి లాను చూస్తే అలా అనిపించింది భూదేవి పులకరించింది ఎందుకు ఈ పులకరం భూదేవికి శ్రీకృష్ణ భగవాను యొక్క పాదస్పర్శ చేత పులకరించింది అని దాంట్లో కొంత కవిత్వం మళ్ళీ దాన్ని కూడా శ్రీకృష్ణుడికి ముడిపెట్టాడు మేఘాన్ని చూసిన ఓ మేఘమా నీవు ఎంతటి భాగ్యము ఆ శ్రీకృష్ణుని యొక్క దేహవర్ణాన్ని నువ్వు కలిగి ఉన్నావే అని మేఘాన్ని చూసి శ్రీకృష్ణుని భావన చేశాం ఇది ఈశ్వర ధ్యానం అంటే భక్తి మార్గంలో చెప్పాను జ్ఞానంగా చెప్పాలనుకోండి శ్రీకృష్ణుడి స్థానంలో ఆత్మ ఉంటుంది సెల్ఫ్ అవేర్నెస్ ఇంటర్నల్ అవేర్నెస్ అవేర్ బి అవేర్ ఆఫ్ నడుస్తున్నారు అనుకోండి దేహం నడుస్తాం మనస్సు సంకల్పించింది నడవాలి అని మనస్సు సంకల్పించింది దేహం నడుస్తూ నేను సాక్షిగా ఉన్నాను సెల్ఫ్ అవేర్నెస్ సాక్షి చైతన్యంగా నిలిచి ఉండటం దాన్నే మననము అంటారు కాబట్టి మననము అనేది ఈశ్వర భక్తి జ్ఞా భక్తి జ్ఞానము రెండు మార్గాలు భక్తి మార్గం జ్ఞాన మార్గం రెండు ఒకే చోట కలిసిపోతాయి ఆ యమునా నది గంగానది కలిసిపోతాయి గంగ జ్ఞానం యమునో భక్తి ఏమో రెండు కలిసిపోతాయి మొత్తానికి మననం అయిపోతుంది మీరు ఈశ్వర మననం చేసినట్లయితే జ్ఞానంలో కలిసిపోతారు లేకపోతే ఆత్మనిష్టని పొందినట్లయితే జ్ఞానంలో కలిసిపోతారు ఇటు వచ్చినా కలిసిపోతారు ఆ విధంగా సంసార మననాన్ని మానేసి ఈశ్వరస్వరూపమును మననము చేయనివాడు మునిహీ ఇప్పుడు మీరు మహాత్ముడి దగ్గరికి వెళ్ళారనుకోండి వెళ్ళినాకప్పటి నుంచి వచ్చేదాకా సంసారం విషయాలు రాజకీయము భోజనము ఈ ప్రసంగమే ఉందనుకోండి ఏం ఆయనేం మననం చేసినట్టు మీరేం మననం చేసినట్టు ఇంకో మహాత్ముడి దగ్గరికి వెళ్ళారనుకోండి వెళ్ళినప్పటి నుంచి వచ్చేదాకా ఆత్మ బ్రహ్మ ఈశ్వరుడు గీత ఉపనిషత్తే ఉందనుకోండి దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఇట్ మస్ట్ ఇట్ ఇస్ ది మనం ఈశ్వరస్వరూపస్ మననాత్ ముని బ్రహ్మా పరమాత్మ జ్ఞానలక్షణ ప్రకృత సన్యాస బ్రహ్మోచ్యతే ఇప్పుడు యోగమును పొంది ఉన్న ముని బ్రహ్మను పొందును అన్నప్పుడు బ్రహ్మ అంటే ఇక్కడ లేదా తూ బ్రహ్మాశ్రహే ఇమీడియట్ బ్రహ్మ అల్టిమేట్ బ్రహ్మ అల్టిమేట్ బ్రహ్మ అంటే జీవభావం పోయి పరబ్రహ్మలో విలీనమైపోవడం దానిని పొందుతాడు అని చెప్పచ్చు నేను అలాగే చెప్పుకుంటూ వచ్చా శంకరులు ఏమన్నారంటే ఇమీడియట్ బ్రహ్మ అని చెప్పారు ఇమీడియట్ బ్రహ్మ సన్యాసం ఇమీడియట్ బ్రహ్మ సన్యాసానికే ఇమీడియట్ బ్రహ్మ అని పేరు ఎందుకంటే చూడండి సంసారం అంటే ఏమిటి మనస్సులో ప్రాపంచిక విషయములపై ఉన్న ఆసక్తికే సంసారము పేరు ఏమండి సన్యాసం చేశారనుకోండి మానసికమైన సన్యాసం మనస్సులో త్యాగం చిత్త త్యాగ సంసార త్యాగ అంటే మనస్సులో ప్రాపంచిక విషయాలపై ఉండే ఆసక్తిని పూర్తిగా త్యాగం చేసేసారనుకోండి అటువంటి శుద్ధమైన మనస్సుకే సన్యాసము పేరు పవిత్రమైన శుద్ధమైన సాత్వికమైన మనస్సుకి సన్యాసము పేరు ఆ మనస్సే బ్రహ్మ ఇంకే బ్రహ్మ వేరు కానీ కాదు కాబట్టి ఇక్కడ మీరు బ్రహ్మ చెప్పడానికి ఆ మనస్సు దేనిలో విలీనమైపోయి జీవన్ముక్తి అవస్థను పొందేస్తుందో ఆ పరమ నిర్గుణ పరబ్రహ్మని బ్రహ్మాని లేదా వన్ స్టెప్ లోవర్ దాన్ దాట్ ఇమీడియట్ దట్ ఈస్ ది అల్టిమేట్ ఇమీడియట్ ఏమిటి సంసారాసక్తి మనస్సులో ఉన్నది పోయి మనస్సు సన్యాస రూపాన్ని పొందేస్తుంది మనస్సు సన్యాస రూపాన్ని పొందాలి ఆ మానసిక సన్యాసానికే ్రహ్మ అని పేరు ఆ అర్థం చెప్తున్నారా ఎందుకంటే ఇక్కడ టాపిక్ అది ఇక్కడ యోగము సన్యాసము కాబట్టి యోగం ఉన్నవాడు సన్యాసాన్ని పొందుతాడు అలాంటి రెండు వాక్యాలు ఉన్నాయి యోగము లేకుండగా సన్యాసము యోగం ఉన్నట్లయితే బ్రహ్మని వస్తు పొందేస్తారు ఉన్నాయి నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్లో ఉన్న రెండే పాజిటివ్లో ఉండాలి సదా ాగా చదువుకోకపోతే ఉద్యోగం రాదు బాగా చదువుకుంటే ఉద్యోగం వస్తుంది నెగిటివ్లో ఏముంది బాగా చదువుకోవడము ఉద్యోగము పాజిటివ్లో ఏముంది బాగా చదువుకోవడము ఉద్యోగం అవే ఉంటాయి కదా బాగా చదువుకోకపోతే అంటే బాగా చదువుకోవడం యొక్క నెగేషన్ ఉద్యోగం రాదు అంటే ఉద్యోగం నెగేషన్ బాగా చదువుకుంటే ఉద్యోగం వస్తుంది అది పాజిటివ్ అవునండి ఇప్పుడు సపోజ్ బాగా చదువుకోకపోతే ఉద్యోగం రాదు బాగా చదువుకుంటే ఉత్కృష్టమైన స్థితి వచ్చును అని చెప్పాను అనుకోండి ఇప్పుడు ఉద్యోగ శబ్దానికి ఉత్కృష్టమైన స్థితి అనే పదానికి అర్థాలు వేరుంటాయా ఒకటే ఉంటాయా ఒకటే ఉండాలండి మళ్ళీ శంకర భాష్యం ఉంటే అలాగే ఉంటుంది అంత గంభీరంగానూ లోటుగానూ ఉంటుంది ఇప్పుడు ఈ ఇంట్రొడక్షన్ అర్థం ఏంది కదా ఇప్పుడు చెప్తాను చూడండి యోగం లేని వాడికి సన్యాసం పట్టుకోవడం కష్టం యోగం ఉన్నవాడు బ్రహ్మని పొందేస్తాడు ఇప్పుడు బ్రహ్మశబ్దానికి అర్థం ఏంటి సన్యాసం మరి బ్రహ్మకి నీరు కూడా బ్రహ్మ చెప్పాలి చెప్పచ్చలేండి అది ఇది అదే ఇది ప్రస్తుతం సందర్భాన్ని బట్టి బ్రహ్మశబ్దానికి సన్యాసం అని చెప్పండి అలా చెప్పేటదైనా దానికి ఏదైనా ఒక ప్రమాణం ఏమైనా ఉందా అర్థం ఉందా బ్రహ్మ కంటే ఉంది అర్థం అర్థం ఉన్నప్పుడు ఇబ్బంది ఉంది కాబట్టి ఇక్కడ బ్రహ్మ అనేది ప్రకృతమైన సన్యాసాన్ని బోధిస్తుంది ప్రకృత సన్యాస అయితే బ్రహ్మ శబ్దము సన్యాసాన్ని ఎలా బోధిస్తుంది అంటే చూడండి బ్రహ్మ సన్యాసం అంటే అర్థం ఏం చెప్తున్నాం ఇక్కడ ఫిజికల్ సన్యాసం చెప్పట్లేదు పరమాత్మ జ్ఞాన లక్షణత్వాత ప్రకృత సన్యాస ఇక్కడ సన్యాసము అంటే ఏం చెప్తున్నామంటే మనస్సులో ఉండే సంసారాసక్తియే సంసారం సంసారాసక్తిని త్యాగం చేసిస్తే సంసారం అవతలికి పోయింది మనస్సులో ఉన్న సంసారం పోయింది అవతలి పోగానే ఆ మనస్సే పరమాత్మ అయిపోయింది అదే జ్ఞానము అదే పరమార్థము కాబట్టి శుద్ధమైన మనస్సే ఆత్మ అదే బ్రహ్మ తరంగము ఆ పరిచ్ఛేదాన్ని విడిచిపెట్టేసి కలిసిపోయింది అనుకోండి ఇప్పుడు తరంగమే సరస్సు అయిపోయిందంటే అలాగా కాబట్టి అదే బ్రహ్మ కాబట్టి ఇక్కడ ఈ సందర్భంలో బ్రహ్మ శబ్దానికి సన్యాసము అని అర్థం చెప్తే బాగుంటుంది న్యాసమున్నా సన్యాసమున్నా ఒకటే అర్థం ఎలా వచ్చిందో చెప్తున్నారు బ్రహ్మహి పర పరోహి బ్రహ్మా ఇది శృతే బ్రహ్మ పరమార్థ అది న్యాస ఇది బ్రహ్మ అని ఉండాలి అలా ఉండాలి ఇప్పుడు సరిపడంంది బ్రహ్మ పరోహి బ్రహ్మ బ్రహ్మ ఇది పరహానంద మహారాయణ ఉపనిషత్తులో ఉంది కాబట్టి ఇక్కడ బ్రహ్మశబ్దానికి పరబ్రహ్మ అల్టిమేట్ గోల్ అనే అర్థము ఉన్నది మానసికమైన సన్యాసము అని కూడా అర్థమారు వేదంలోనే అర్థాన్ని చెప్పారు కాబట్టి ఇక్కడ బ్రహ్మశబ్దానికి సన్యాసం అని అర్థము అదే ఆయన రాస్తున్నారు బ్రహ్మ పరమార్థ సన్యాసం కాబట్టి ఇక్కడ బ్రహ్మ అంటే పరమార్థ సన్యాసం కేవలము వెళ్ళి కాషాయం కట్టు కూర్చుంటే అది కాదు పరమార్థ సన్యాసం కాషాయం కట్టుకోవడం దానికి దారి తీస్తే మంచిది ఇట్స్ ఓకే ఇట్ ఈజ్ ఇన్ ద రైట్ డైరెక్షన్ బట్ మానసికమైన సన్యాసమే బ్రహ్మ అనే పదానికి అర్థం పరమాత్మ జ్ఞాన నిష్టాలక్షణం ఏమంటే పరమార్థ సన్యాసం అంటే ఏంటండి సంసారాసక్తి ఎప్పుడైతే త్యాగం చేసేసారో మీరు వెంటనే వెళ్ళిపోయి పరమాత్మ జ్ఞానంలోనే నిలిచి ఉంటారు మనస్సుందండి బ్రిడ్జ్జి ఈ బ్రిడ్జి ఇటువైపు పరబ్రహ్మ ఇట్ పరమాత్మ అటువైపు సంసారం అంతే కాబట్టి ఇప్పుడు పతంజలి యోగ సూత్రాల్లో కూడా ఎలా చెప్తాను అంటే సదా దృష్టి స్వరూపేవ స్థానం వృత్తి సారూప్యం తరపత్ర అని రెండు సూత్రాలు ఉన్నాయి ఇప్పుడు ద్రష్టు ఉన్నాడు నేను నేను ఫస్ట్ నేను వచ్చి తర్వాత జగత్తు వచ్చింది కదండి నేను లేకుండా జగత్తు లేదు కదా నేను ఇప్పుడు నేనున్నా ఈ నేను ఎక్కడి నుంచో చోట్టు నుంచి వచ్చి ఉండాలి ఎందుకంటే ముందు లేదుగా ఆరంభంలో లేదు సడన్గా వచ్చింది ఆరంభంలో లేకుండా సడన్గా వచ్చిందంటే ఇంకో చోట నుంచి వచ్చి ఉండాలి ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది నేను సచ్చి ఆత్మ నుంచి వస్తుంది నెక్లెస్ ముందు లేదు ఎక్కడి నుంచో వచ్చి ఉండాలి ఎక్కడి నుంచి వచ్చింటుంది బంగారం నుంచి వచ్చింటుంది ఎందుకంటే అది బంగారపు నెక్లెస్ కనుక అలాగే ముందు లేని నేను ఇప్పుడు వచ్చిందంటే ఎక్కడి నుంచి ఉంటుంది అది నేను గురించి ఆలోచించండి ఏమిటా నేను ఉన్నది నేను ఎటువంటి ఉండడం తనంత తానుగా తెలుస్తూ ఉండే ఉండడం సెల్ఫ్ ఎవిడెంట్ ఎగ్జిస్టెన్స్ తనంత తానుగా తెలుస్తూ ఉండే ఉండడం అదే కదా నేనంటే కాబట్టి అది నేను యొక్క లక్షణం కానీ పరిచ్ఛిన్నంగా ఉంటుంది అటు పరిచ్ఛిన్నమే అయినా స్వయంగా తెలుస్తూ ఉండే ఉనికి మైహూ అయామ్ అంటాడు కదా దట్ యానెస్ ఉండడము అది నేను పరిచ్ఛిన్నంగా ఉంటుంది తనంత తానుగా తెలుస్తూ అంటే కాబట్టి ఇది ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది తరంగం సముద్రం నుంచి వచ్చినట్టుగా పరిచ్ఛేదరహితమైన సత్చితి నుంచి వచ్చి ఉంటుంది పరిచ్ఛిన్నమైన నేను పరిచ్ఛేదరహితమైనటువంటి సచ్చితి నుంచి వచ్చి ఆ అపరిచ్ఛిన్నమైన సత్చితికే ఆత్మ లేక బ్రహ్మ పేరు కాబట్టి ఇప్పుడు ఈ నేను ఎక్కడి నుంచి వచ్చింది బ్రహ్మ నుంచి ఆత్మ నుంచి వచ్చింది బ్రహ్మాత్మ నుంచి వచ్చింది ఈ బ్రహ్మాత్మ నుంచి వచ్చిన నేను ఒక ఘటాన్ని తెలుసుకున్నాను ఘటాన్ని తెలుసుకున్నాను ద్రష్ట ఘటాన్ని తెలుసుకుని ఉన్నప్పుడు ఘట ఘటాకారాకారితమైపోతాడు మీరు వృత్తి సారూప్యం ఆ ఘటజ్ఞానంతో మమేకం అయిపోతుంది ఎలా మమేకం అవుతాడు ఈ ఘటము చాలా విలువైనది ఇది నాది దీన్ని నేను భద్రం చేసుకోవాలి అని జాగ్రత్తగా తీసి లోపల దాచుకుంటాను ఇది ఎవరికి ఇవ్వను నేను ఇది నా స్వంత ఘటము ఇలా వదిలిచ్చేయడం అనుకోండి వీడిప్పుడు నేనులో ఉన్నాడా ఘటంలో ఉన్నాడా ఘటంలో ఉన్నాడు దీన్ని వృత్తి సారూప్యం అంటారు దేన్ని మీరు మనోవృత్తులతో తెలుసుకుంటున్నారో అది అయిపోవడం ఇప్పుడు నేను రూపాయలు కట్ట తీసి లెక్క పెడుతున్నా ఇప్పుడు వీడు నేను నేనుగా ఉన్నానా రూపాయలు అయిపోయానా రూపాయలు అయిపోయాను ఇది సంవత్సరం ఈ నేను తన సోర్సులోకి వెళ్ళింది అనుకోండి జ్ఞానమే కాబట్టి ఇప్పుడు ఈ నేనేం చేయాలి తన సోర్సులోకి వెళ్ళడం అంటే ఏం చేయాలి కిందకు వెళ్ళడం మానేయాలి కిందకు వెళ్ళడం మానేస్తేనే సన్యాసం అంటారు పరమార్థ సన్యాసం కిందకు వెళ్ళడం మానేసి అంటే సంసార విషయాల్లోకి వెళ్ళడం మానేయాలి అంటే సంసార విషయాలని త్యాగం చేసేట సంసార విషయాలను త్యాగం అనుకోండి అప్పుడు ఎవరైనా నేను వెళ్ళి పరమాత్మలో విలీనం అయిపోతుందంట దాని పేరే సన్యాసము సారి సంసారం గురించి ఆలోచిస్తున్నాను నేను వెంటనే నాకు ఎవరు ఎందుకే సంసారం అనను అనవసరం మనకి అటువంటి ఇప్పుడు ఏం చేయాలంటే దాన్ని బలంగా తోసేయాలి ఎందుకంటే దాంట్లో అభ్యాసం అయినప్పుడు దానికి ఆపోజిట్ అభ్యాసం కూడా అవసరం ఇప్పుడు ఏం చేయాలి ఒక్కసారి కడుపు నిండా గాలిపించి దీన్ని నేను ఇప్పుడు తోసేస్తున్నాను అని మూడుసార్లు చేసేస్తే అవతలికి పోతుంటారు ఇంక ఉండదు అప్పుడు ఇంక మీరు ఏమవుతారు ఆత్మనిష్ఠులో ఉంటుంది దాన్ని సన్యాసం ఉంటుంది ఫిజికల్గా ఏది తొయ్యక్కర్లేదు మానసికంగా త్యాగం చేసేస్తే సరిపో మానసిక త్యాగమే ఫిజికల్ త్యాగం రూపంగా రిఫ్లెక్ట్ అవుతుంది అల్టిమేట్గా ఫిజికల్గా అదే పట్టి కూర్చుంటాడని మీరు అనుకోద్దు మానసికంగా త్యాగం చేసేదంటే ఫిజికల్గా త్యాగం చేయడం ఎంతసేపు అండి అదే అది ఆటోమేటిక్గా సందర్భం వచ్చినప్పుడు పోతుంది మానసిక త్యాగాన్ని చేసేయండి అదే పరమాత్మ జ్ఞాన నిష్ట లక్షణం అంటే కాబట్టి జ్ఞానము ఆత్మజ్ఞానమునందు నిష్టని కలిగి ఉండుతా అంటే సంసార విషయములందరి ఆసక్తిని త్యాగము చేసివేయుట అంతే నచిరేనా క్షిప్రమేవా అధిగచ్చతి కాబట్టి ప్రాప్నోతి కాబట్టి ఎప్పుడైతే సంసార త్యాగం చేసి ఇస్తాడో ఆత్మజ్ఞాన నిష్టలో నిలిచిపోవటానికి ఆలస్యం ఏముంది ఇట్ ఈస్ ఏ క్షిత్రమేవ ఇమీడియట్లీ యూ గోయింగ్ టు ఇట్ అయోక్తం కర్మయోగో విశిష్యత ఇది చూడండి నిర్ఫలాన్ని త్యాగం చేస్తూ కర్మను ఈశ్వరాత్మన బుద్ధితో చేయడం అనేది ఆ కర్మయోగము అది ఎంత దూరం తీసుకెళ్ళింది చూసారా అది వీడిని ఆ పరమార్థ సన్యాసంలోకి పట్టుకెళ్ళిపోయింది కర్మ సన్యాసం ఆశ ఆశ్రమరూప కర్మ సన్యాసం చేస్తే వడు పరమార్థ సన్యాసంలోకి వెళ్ళిపోతాడు వడు వెళ్ళిపోతే ఆటంకం ఏం లేదు అభ్యంతరం అదేదో తప్పని కాదు అర్థం వడు వెళ్ళిపోవచ్చు కానీ వెళ్ళకపోతే మటుకు నష్టపోతాడు వెళ్ళకపోతే ఇబ్బందులు పడతారు ఇది కర్మయోగంలో ఉన్నవాడు అనుకోండి ఒకవేళ వెళ్ళలేకపోయినా నష్టం లేదు ఎందుకంటే కర్మయోగంలో యోగం భోగం గుడు ఉంటాయి కర్మ సన్యాసంలో యోగమే ఉండాలి భోగం ఉండకూడదు కొంత యోగం కొంత భోగం పెట్టుకుంటానంటే కుదరదు ప్రాబ్లం అవుతుంది ఈ సన్యాసం అన్నది చాలా ప్రాబ్లమాటిక్ థింగ్ ఇటు ఇది క్రిటికల్ అది గిల్ట్ కూడా పెడుతుంది మనిషికి మనం సన్యాసం పుచ్చుకున్నాం సన్యాసంలాగా బతకలేకపోతున్నాం అనే గిల్ట్గా పెడుతుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అంచేత శ్రీకృష్ణుడు అర్జునుడి చెప్తున్న సలహా బెస్ట్ సన్యాసం ఉదయం అవుతాయా నీ పన్ను చేసుకుంటూ ఈశ్వరాత్మ బుద్ధితో కర్మలు చేస్తూ ఉండు చూద్దాం నీకు సన్యాసం ఎప్పుడు పుచ్చుకోవాలంటే సన్యాసం పుచ్చుకోకపోయినా పర్వాలేదు అన్నప్పుడు సన్యాసం పుచ్చుకోవచ్చు ఆ లెవెల్కి వీడు రీచ్ అయిపోతే ఇంకా ఇంట్లో వాళ్ళు అనుకోవాలి వీడు కొంపలో ఉన్న ఒకటే అడగకపోయినా ఒకటేనా ఇంట్లో వాళ్ళు అనుకునే స్థితికి వీడు వచ్చేస్తే అప్పుడు సన్యాసం గురిచేసుకోవచ్చు అలాగా అలాగంటే త్యాగనిష్టలో పడిపోవాలి వీడు పోతేనే మంచిది ఇంట్లో ఉంటే ఇంట్లో ఉన్నవన్నీ కూడా వీధిలో పారశం తీసుకెళ్ళి అంచేది వీడు అవతలికి పోతేనే మంచిది అనే స్థితిలో ఫిడ్గా వచ్చేస్తే అప్పుడు పజన్యాసం పూర్తికోవచ్చు ఆ అంతటి త్యాగనిష్టను బాగా అభ్యాసం చేసి పెట్టుకోవాయా లేకుండా సన్యాసం ఏంటి సన్యాసిస్తూ మహాబాహో దుఃఖమాప్తూ అయోగత యోగం అంటే త్యాగం త్యాగం త్యాగం అన్నది యోగము యొక్క మేరుదండం వెన్నెముక త్యాగం ఆ త్యాగాన్ని బాగా అభ్యాసం చేసి పెట్టుకో సన్యాసం ఏముంది అలా క్షణాల్లో వస్తుంది అని గొప్ప శ్రీకృష్ణుడు అర్జునుడికి సలహా చెప్పాడు అంతేగాని ఆయన ఇంకేముంది ఆలస్యం పదా సన్యాసం పుచ్చుకోవాలని చెప్పలేదు ఎందుకంటే అర్జునుడు యొక్క యోగ్యత చెప్పాలి ఇదికే సన్యాసం సన్యాసం వస్తారు ఇదికే పిచ్చిగా వస్తారు నేను సన్యాసం పుచ్చుకున్న తర్వాత నా దగ్గరికి పది మంది వచ్చారు సన్యాసం కోసం పది మంది వస్తే నేను రెండు కేసులు శాంక్షన్ చేశాను ఆ రెండు సన్యాసులు అయిపోయారు ఇప్పుడు బాగానే ఉన్నారు ది ఆర్ లివింగ్ హ్యాపీలీ యాజ్ సన్యాసిస్ మిగిలిన ఎయిట్ కేసెస్ నేను రిజెక్ట్ చేసి ఎందుకంటే వాళ్ళకి సన్యాసానికి ఏం కంగారులేదు ఇప్పుడు సన్యాసం మనం నిలబెడితే చాలు ఉడికే ఊళ్ళో వాళ్ళందరినీ సన్యాసం అక్కర్లేదు అని ఆ రెండు కేసులు అంటే ఎటువంటి అంటే అవి వెరీ రైట్ కేసెస్ వాళ్ళు ఇంక కొంపలో ఉండలేదు ఓకే కావా జాయిన్ ది బ్యాడ్ వ్యాగన్ అది వాళ్ళకి తీసుకుంది మంచిది ఒక అమ్మవైన శ్లోకాన్ని పూర్తి చేశాం యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మాజితేంద్రియ త్మూతినిప్యూర్ణముదూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణశమాదాయ పూర్ణమేవా